శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీపము అనబడు ఆరో ప్రకరణమును నిన్న మనము శుభారంభం చేసుకుని మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఏ విధంగా చిత్రపటం నందు ధౌతము ఘట్టితము రంజితము అను నాలుగు అవస్థలుంటాయో అదేవిధంగా పరమాత్మకు కూడా చిత్త అంతర్యామి సూత్రాత్మ విరాడాత్మ అని నాలుగు ఉంటాయి అని దృష్టాంత దర్షాంతంలో ఎందు అవస్థాభేదములు చెప్పి దృష్టాంతంలో అవస్థాభేదం ఎలా ఉంటుంది అది మూడో శ్లోకంలో చెప్పినాడు ధౌతం అంటే శుభ్ర వస్త్రము ఘట్టితం అంటే అన్న లాంచితం అంటే రేఖలు గీయడం ఇక ఆ రేఖలలో ఆయా చోట్ల ఏ ఏ రంగులు వేయవలసి ఉంటుందో ఆ రంగులతో పూరించినట్లయితే అది రంజిత అవస్థ అనబడుతుంది అని మూడో శ్లోకం ద్వారా చెప్పి ఇప్పుడు పరమాత్మకు నాలుగు అవస్థలు ఏవేవి అవి చెప్తూ దర్శాంతికే తాహా వ్యుత్పాదీ స్వత ఇప్పుడు ఆ అవస్థలు ఏవి వాటి స్వరూపాన్ని చెప్తాడు శ్లోకం నాలుగు స్వత చిదంతర్యా మాయావి సూక్ష్మ సృష్టి తహ సూత్రాత్మ స్థూల సృష్టి అుచ్చతే పరహ అంటే ఆ పరమాత్మ స్వతహా చిత్ స్వతహగా శుద్ధ చైతన్యం చిద్రూపుడై ఉన్నాడు ఇది మొదటి అవస్థ ఇక మాయావి అంతర్యామి చిద్రూపమైనటువంటి శుద్ధ చైతన్యం నందు అనాది కల్పిత మాయా అను ఉపాధిని స్వీకరించి అతడు అంతర్యామి అనబడతాడు అతనికి ఈశ్వరుడు అని కూడా అంటాం ఇక ఆ మాయా ఉపాలి యోగం చేత ఆ ఈశ్వరుడు సంకల్పం చేసి సూక్ష్మ సృష్టిని ఉత్పన్నం చేస్తాడు సూక్ష్మ సృష్టి తహ సూత్రాత్మ సూక్ష్మ సృష్టి అంటే అపంచకృత భూతాలైనటువంటి ఆకాశాది పంచభూతాలను ఉత్పన్నం చేసి ఆ అపంచీకృత భూతాల చేత సూక్ష్మ సృష్టిని ఉత్పన్నం చేస్తాడు ఆ సూక్ష్మ సృష్టిని అభిమానించి ఆ చైతన్యమే సూత్రాత్మ అనబడతాడు అతనికి హిరణ్య గర్భుడు అని కూడా అంటారు ఇక ఆ సూక్ష్మ సృష్టి నుండి సంకల్పం చేత పరస్పరం పంచీకరణం చేసి స్థూల సృష్టిని ఉత్పన్నం చేస్తాడు అప్పుడు ఆ స్థూల సృష్టిని అభిమానించినటువంటి ఆ చైతన్యమే విరాట్ వైశ్వానరుడు అని అనబడతాడు ఈ విధంగా పరమాత్మ యందు నాలుగు అవస్థలు ఉంటాయి చిత్ అంతర్యామి సూత్రాత్మ అట్లే విరాట్ అని ఈ విధంగా నాలుగు అవస్థలు ఉంటాయి అని చెప్తున్నాడు పన్నెండవ అంకం చూడండి పరహ అంటే పరమాత్మ మాయా తత్కార్యరహిత చిత్ ఇచ్చే పరమాత్మ మాయా మాయాకార్యమైనటువంటి దేహాదిక ఆకాశాది ప్రపంచం కాని ఏది కూడా లేనటువంటి కేవలం చిన్మాత్రం శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది చిత్ అనబడుతుంది ఇక మాయా యోగాది అంతర్యామి మా కల్పితమైనటువంటి మాయను ఉపాధిగా స్వీకరించినట్లయితే ఆ మాయా విశిష్టమైనటువంటి చైతన్యము అంతర్యామి ఈశ్వరుడు అనబడతాడు ఆ ఈశ్వరుడే మాయా యోగం చేత సంకల్పం చేసి అపంచీకృత భూతాలు మరి వాటి కార్యమైనటువంటి సూక్ష్మ సృష్టిని ఉత్పన్నం చేస్తాడు భూత కార్య సమష్టి సూక్ష్మ శరీర యోగాత్ సూత్రాత్మ అపంచృత భూతాల యొక్క కార్యమైనటువంటి సమష్టి సూక్ష్మ శరీరాన్ని అభిమానించి ఆ చైతన్యమే సూత్రాత్మ అనబడుతుంది ఇక పంచీకృత భూత కార్య సమష్టి స్థూల శరీర ఉపాధి యోగాత్ విరాటితి ఆ సూక్ష్మభూతాలను సంకల్పం చేత పంచీకరణం చేసి స్థూల భూతాలుగా ఉత్పన్నం చేసిన తర్వాత ఆ స్థూల భూతాల యొక్క కార్యమైనటువంటి సమష్టి స్థూల శరీరాన్ని అభిమానించినటువంటి ఆ చైతన్యమే విరాట్ అనబడుతుంది ఈ ప్రకారంగా పరమాత్మ ఎందు నాలుగు అవస్థలు ఉంటాయని చెప్పినాడు నన్ను పరమాత్మన చిత్రపట స్థానియత్వే త్రితాన్ని చిత్రాన్ని వక్తవ్యాన్ని ఇది అత ఆహా బ్రహ్మాద్యాహ మరి ఎప్పుడైతే పరమాత్మను చిత్రపట మీరు చెప్పారు అంటే చిత్రపటము అనేది దృష్టాంతమైతే ఆ చిత్రపట స్థానంలో పరమాత్మ అని ఇంత పూర్వం చెప్పాడే మరి ఎప్పుడైతే చిత్రపట స్థానంలో పరమాత్మను చెప్పారో అప్పుడు చిత్రపటంలో అనేక చిత్రాలు ఉంటాయి చెట్టు పుట్ట గట్టు మనుష్య దేవ గంధర్వ ఎన్నెన్నో చిత్రాలు గీస్తారు చిత్రకారులు మరి ఆ ప్రకారంగా ఆ చిత్రాలు ఆ చిత్రాలు కూడా చెప్పాలి కదా అంటే చెప్తున్నాను విను అంటాడు ఐదో శ్లోకం జడ అధమ భావన వర్త చిత్రిత్రాల య స్థానంలో బ్రహ్మాద్యా స్తంభ పర్యంత అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతము చిన్న తృణ విశేషము గడ్డిపోస ఆ గరకపోస అంటారు కదా గరిక గడ్డి అట్లాంటి చిన్న గడ్డిపోస పర్యంతము చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని గడ్డిపోస పర్యంతము ఈ సకల చేతన ప్రాణులు మరియు జడా జడమైనటువంటి వస్తువులు కూడా రాయి రప్ప మొదలైనటువంటి జడ వస్తువులు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి పరమాత్మ అనేటువంటి చిత్రంలో ఉన్నాయి అంటే చేతన ప్రాణులు ఉన్నాయి మరియు జడమైనటువంటి పాషాణాదులు ఘటము పటము మొదలైనటువంటివి కూడా పరమాత్మయందు చిత్రముల స్థానీయములో ఉన్నాయి బ్రహ్మాది స్తంభ పరియంతము ఏ చిత్రాలు ఉన్నాయి అంటే ఉత్తమాదమ భావైన పటచిత్రవత వర్తంతే ఉత్తమ యోనులు అయినటువంటి దేవాది శరీరాలు మధ్యమోనులు మనుష్యాది శరీరాలు అధమ యోనులు పశుపక్షాది తిరిగ ప్రాణులు మరి ఇంకా అధమాధమైనటువంటి పాషాణాదులు ఇవన్నీ కూడా పట చిత్రు వర్తంతే పటంలోని చిత్రముల వలె ఇవన్నీ పరమాత్మయందు ఉంటున్నాయి పదిహేనవ అంకం చూడండి అత్ర అంటే పరమాత్మని పరమాత్మయందు ఉత్తమాదమ భావేన వర్తమానం బ్రహ్మాది స్తంభ పర్యంతం చేతనాచేతం గిరి నద్యాది జడ జాత స్థానీయం ఇత్య ఉత్తమమైనటువంటి దేవాది శరీరాలు మధ్యమైనటువంటి మనుష్యాది శరీరాలు మరియు అద్భుతమైనటువంటి ప్రాణులు పశు పక్షి తెలియ ప్రాణులు ఇక ఇంకా జడమైనటువంటి వస్తువులు పాషాణాదులు జడ జాతం ఇవన్నీ కూడా చిత్రపటములో చిత్రముల స్థానీయంలో ఉన్నాయి చిత్ర స్థానియం ఇత్యథరే బ్రహ్మాది జగత చేతనత్వే కారణం వక్తం దృష్టాంతమాహా ఈ బ్రహ్మాది స్తంభ పర్యంతం ప్రాణులు ఇవి చేతన ప్రాణులని చెప్పాడు కదా వీటిలో చేతనత్వము ఎందుకు వచ్చింది ఏ ప్రకారంగా వచ్చింది అంటే కారణం చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు ఆరవ శ్లోకం చిత్రార్పిత మనుష్యానా వస్త్రాభాసాహ పృథక్ పృథక్ చిత్రాధారేణ చిత్రంలో గీయబడినటువంటి మనుష్యులకు వస్త్రాలు కూడా ధరింపజేసినట్లుగా చిత్రకారుడు గీస్తాడు కదా అయితే ఆ మనుష్యాది చిత్రములకు ఏ వస్త్రాలు ధరింప ధరింపజేసినట్టుగా చిత్రాలు గీసాడో ఆ వస్త్రాలు నిజంగా వస్త్రాలేనా వస్త్ర ఆభాస అని చెప్పినాడు వస్త్రముల వలె కనపడుతున్నాయే అవి వస్త్రములు కావు వస్త్ర ఆభాసములు అన్నాడు మరి నిజంగా వస్త్రాలేనా చెప్పండి చిత్రంలో మూలంగా అధిష్టానము ఆధారమైనటువంటి ముఖ్య వస్త్రం ఒకటి ఉంది చిత్రపటం ఆ చిత్రపటము నందు మనుష్యులను గీసి మనుషులకు వస్త్రాలు ధరింపజేసినట్లుగా చిత్రాలు గీసారు ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తములు కావు వస్త్ర ఆభాసములు అంటారు అయితే వస్త్రమును ఆధారంగా చేసుకుని ఉన్నందువలన వస్త్రము వలె కనపడుతున్నాయి కానీ వస్త్రములు కావు ఎందుకు అంటే ఆ వస్త్రాల చేత ఏ విధంగా మనం చలి కప్పుకుంటే చలి నిరోధించబడుతుంది మరి ఆ విధంగా ఆ వస్త్రాల చేత చలి నిరోధించబడుతుందా లేదు మరి ఏమిటి అవి వస్త్ర ఆభాసం లేకని వస్త్రాలు కావు కల్పించబడ్డాయి అంటే ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఏ వస్త్రం రూప పటం ఆ వస్త్రం కల్పించబడినటువంటి వస్త్రాలు వస్త్ర ఆభాసములు అదే విధంగా పొట స్థానియమైనటువంటి పరమాత్మ ఈ దేవ తీర్య ఏవైతే ప్రాణులు ఉన్నాయో ఇవి కూడా చేతనము వలె కనపడుతున్నాయి కాని చేతనములు కావు ఎట్లా వస్త్రము నందు కల్పించబడినటువంటి చిత్రగత వస్త్రాలు వస్త్రముల వలె కనపడతాయి అని వస్త్రములు కావు అదే విధంగా పరమాత్మ రూప అధిష్టానం కల్పితమైనటువంటి ఈ ప్రాణులు ఎవరైతే ఉన్నారో వీరు పరమాత్మ కారు చేతనము కారు కాని చేతనము వలె చేతన సదృశ్యం కనపడతారు అందుకని ఆభాషములు ఆ భాష దేనికంటారు చేతనవత్ చేతన లక్షణ రహితత్వే సతి చేతనవత్ భాషయతి ఇది చిదాభాష చేతన లక్షణాలు లేవు కానీ చేతనం వలె కనపడుతుంటాయి అందుకని వీటిలో చేతనత్వము ఉన్నట్లుగా మనకు ప్రతీతి అవుతుంది అని చెప్పినాడు సంఖ్య అదే చేశాడు కదా బ్రహ్మాది స్తంభ పర్యంతము వీటిలో చేతనత్వము ఏ కారణం వల్ల వచ్చిందంటే చేతనత్వం రాలేదు చేతనత్వం ఆభాస రూపం చేత కల్పించబడింది ఏ విధంగా అంటే చిత్రపటము ఏదైతే వస్త్రం ఉన్నదో ఆ వస్త్రం నందు కల్పించబడినటువంటి మనుష్యాలి శరీరాలకు ఏవైతే వస్త్రాలు చిత్రలేఖకుడు గీస్తాడో అవి కూడా వస్త్రాల వలనే కనపడతాయి వస్త్రాలు కావు అట్లే చేతనముల వల్ల వీరంతా కానీ చేతనములు కారు కల్పించబడ్డారు అని శ్లోకం ద్వారా చెప్పినాడు పద్దెనిమిదవ అంకం చూడండి చిత్రే లిఖితానా మనుష్య ఆది శరీరాణం ఏ నానా వర్ణోపేత వస్త్ర విశేషాయి తేచ శీతాది అవ నివారకత్వాత్ వస్త్ర ఆభాసా ఏ విధంగా చిత్రకారుడు వస్త్రం నందు పటం నందు లిఖించినటువంటి మనుష్యాది శరీరాలకు అనేక వర్ణాలతో కూడుకున్నటువంటి వస్త్ర విశేషాలను లేఖనం చేస్తాడో చిత్రిస్తాడో అవి వాస్తవంగా వస్త్రములు కావు వస్త్ర ఆభాసములు ఎందుకు తేచా శీతాది అనివారకత్వాత శీతము ఉష్ణము మొదలైనటువంటి నివారిస్తాయా ఆ వస్త్రాలు చిత్రార్పితమైనటువంటి మనుష్యాది శరీరాలకు ఏవైతే వస్త్రాలు ధరింపజేసాడు చిత్రలేఖకుడు ఆ వస్త్రాల చేత శీత ఆతపము మొదలైనటువంటి నివారించబడతాయా బాబా లేదు మరి కాని వస్త్రాల వల్ల కనపడుతున్నాయి మరి ఏమన్నారా వాటికి వస్త్రాలు కావు వస్త్ర ఆభాస అవి వస్త్ర ఆభాసం లేని వస్త్రములు కావు అదే విధంగా పరమాత్మ ఎందుకు కల్పింపబడినటువంటి దేవాలి శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేతనము వలె కనపడుతున్నాయి కానీ చేతన లక్షణాలు లేవు ఇందులో అంటాడు అంటే ఏమిటి పరమాత్మకు జన్మ లేవు ఆఖరి దప్పులు లేవు శ్రీతృష్ణ సుఖ మొదలైనటువంటి లేవు కర్తృత్వ భోతృత్వాలు లేవు జీవులయందు ఇవన్నీ ఉన్నాయి చేతనం వలె కనపడుతున్నాయి కానీ చేతనమైన పరమాత్మ మాత్రం కౌవి దార్థిక మహా దార్థంలో చెప్తాడు పృథక్ గీత శ్లోకం చదవండి ఏడవ శ్లోకం పృథక్ పృథక్ చిదాభాసాహ కల్పంతే జీవనామాను బహుదాసం సరంత్య పృథక్ పృథక్ చిదాభాసాహ ఇంద్రుడు చంద్రుడు బృహస్పతి యముడు కుబేరుడు మొదలైనటువంటి పృథక్ పృథక్ శరీరాలు ఉన్నాయి ఈ శరీరాలు వాస్తవంగా అవి కాదు చైతన్య అధ్యస్త ఆభాస దేహనాం చైతన్యం నందు ఆభాస రూపమైనటువంటి దేహాలు కేవలం దేవతలే కాదు మనుష్య పశు పక్షి రాక్షస ఇత్యాది అన్ని శరీరాలు కూడా చేతనము వలె పరమాత్మ చేతన రూపుడు ఉన్నాడు పరమాత్మ వలె చేతన రూపంగానే కనపడుతున్నవి కాని పరమాత్మ లక్షణాలు మాత్రం ఎందులో పరమాత్మకు జన్మవరణ రూప సంసారం ఉన్నదా బాబా లేదు కాని బహుదా అమి సంసరంతి ఈ జీవులు అనేక ప్రకారాలుగా ఈ సంసారంలో తిరుగుతూ ఉన్నారు జన్మించుట మరణించుట కర్తృత్వ భక్తృత్వాది వ్యవహారాలు చేయుట ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ జీవనామాన ఈ జీవులు పేరు చేత వీళ్ళు ఏదైతే కల్పింపబడ్డారో వీరందరు కూడా అమీ అంటే వీరందరూ కూడా బహుధా సంసారీ అనేక రకాలుగా అనేక జన్మల్లో తిరుగుతూ ఉన్నారు జన్మ సంసారంలో తిరుగుతూ ఉన్నారు ఏవం పరమాత్మని ఆరోపితానం దేవాదీనా శరీరానా జీవన మాన చేతాభాస ప్రత్యేకం కల్పంతో నా పర్వతాదీనం ఈ విధంగా పరమాత్మ ఎందుకు కల్పింపబడినటువంటి ఆరోపితమైనటువంటి దేవాలయ శరీరాలు ఉన్నాయో జీవనామానహ జీవులనే పేరు కలిగినటువంటి దేవతాది శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చిదాభాసాహ చైతన్యం యొక్క ఆభాసములు మాత్రమే కల్పించబడింది అయితే వీటికి జీవులు అని మనం వ్యవహారం చేస్తున్నాము నా పర్వతాధీనం ఇంకా పర్వతాలు రా రాళ్ళు రప్పలు మొదలైనటువంటివి కూడా ఉత్పన్నమైనాయి కానీ వాటికి జీవులు అని అనడం లే మరి వీళ్ళకే జీవులు అని అంటున్నాం ఎందుకు చైతన్యం వలనే కనపట్ట లక్షణాలు రహితమైనటువంటి చిదాభాసులు కాబట్టి వాళ్లకు జీవులు అన్నాం పర్వతాదులకు జీవులు అనం ప్రాణులనం అవి జడములున్నాయి దేశం తత్ కల్పనే కారణమాహ మరి వీళ్లకు జీవులు అని కల్పన చేయడానికి కారణమేమిటి అమి బహుధా సంసరంతి వీరు అనేక ప్రకారాలుగా అనేక జన్మలు ఎత్తుతూ మరణిస్తూ సంసారం సంసారం అంటే సమ్యక్ శరణం ఘటయంత్రం వలె కుడుతూ చస్తూ కుడుతూ చస్తూ ఉంటారు ఒక యోన నుండి మరొక యోనికి మరొక యోన నుండి మరొక యోనికి ఈ విధంగా అనేక యోనుల్లో సంసరణం అంటే తిరుగుట తిరుగుతూ ఉంటారు అందుకని వీళ్లకు జీవులు అని చెప్పడం అయింది అమీ ఈ జీవులు దేవ తిరియ నర మనుష్యాది శరీర ప్రాప్తాహ దేవులు తిరియ అంటే పాములు మరియు పశు పక్షులు మరియు మనుష్యాది శరీరాన్ని ప్రాప్తం చేసుకున్నటువంటి ఈ జీవులు సంసారంతి అంటే సంసారాన్ని పొందుతున్నారు పుడుతూ చస్తూ ఉన్నారు నా పరమాత్మ పరమాత్మకు ఈ జన్మవరణాలు లేవు కానీ పరమాత్మ వలనే చేతన రూపంలో కనపడుతున్నారు కానీ పరమాత్మ లక్షణాలు మాత్రం లేవు అందుకని వారికి జీవులు అని చెప్పడం అయింది తశ నిర్వికారిత్వాత్యభిప్రాయ పరమాత్మకు జన్మవరణ సంసారం ఎందుకు లేదు అంటే అతడు నిర్వికారుడు ఉన్నాడు ఎలాంటి వికారాలు లేవు జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశతే అనేటువంటి షద్భావ వికారాలు పరమాత్మకు లేవు కానీ జీవులకు ఉన్నాయి పరమాత్మకు లేవు అని అంటూ మనకు అనేక శృదులు స్మృతులు చెప్తూ ఉన్నాయి నా జాయతే మ్రియతే పశ్చిత్ అని అంటూ కఠోపనిషత్తు అదే మంత్రము కంచాంతరం చేత భగవద్గీతలో కూడా మనకు కనిపిస్తుంది జన్మవరణాలు లేనటువంటిది పరమాత్మ కాని పరమాత్మ వలే చేతన రూపంగా ఈ జీవులు గోచరిస్తున్నందున అవి చేతనత్వము ఉన్నట్టు కనపడుతున్నవి వీటికే ఏమన్నాము జీవులు అన్నాం ఈ విధంగా జీవత్వం ఎందుకు వచ్చింది వారికి అని అంటే చెప్పినాడు వీళ్ళు చేతన రూపాల వలె కనపట్ట జన్మవరం లోపల తిరిగాడుతున్నందువలన వీటికి కూడా ఎట్లా నిష్పన్నం జీవో ప్రాణధారణే అనగా ప్రాణాన్ని ధారణ చేసుకుంటే జీవులు నను సర్వే వాదిన లౌకిక ఆత్మన ఏ సంసారదంతి తర కిం కారణం ఇత్యాసంక్య అజ్ఞానం ఏ కారణం ఇది సదృష్టాంత మహా స్వామిజీ జీవులకు మీరు జన్మవరణ రూప సంసారం ఉంటుందని మీరు చెప్తుంటే చాలా మంది గాని ఇంకా ఇతర వాదులు గాని పరమాత్మకే జన్మవరణ రూప సంసారం ఉంది అని చెప్తున్నారు దానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానమేవ కారణం దానికి కారణం ఏదో కాదు అజ్ఞానమే అని దృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు ఎనిమిదో శ్లోకం చదవండి వస్త్రాభాసాస్తి తాన్ వర్ణాన్ యద్వదార వస్త్రగా వదంత అజ్ఞాస్తా జీవ సంసారం చిద్గతం విదుఃంగా చిత్రాల్లో ఉన్నటువంటి మనుష్యాది శరీరాలకు చిత్రలేఖకుడు గీసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు గాని ఆ వస్త్రాల యొక్క రంగులు గాని వాస్తవంగా ఆధారభూతమైనటువంటి చిత్రపటమునకే ఉన్నట్టుగా భావిస్తారు ఎందువల్ల అంటే ఆ ఆధారభూత పటం యొక్క జ్ఞానం లేనందువల్ల అంటే అజ్ఞానం వల్ల అదే విధంగా ఆ చిత్రపట స్థానియమైనటువంటి పరమాత్మ ఎందు ఈ కర్తృత్వ భక్తృత్వ రూప సంసారం అని అజ్ఞానం చేత ఈ లౌకికులు ఇతర చర్వాకాదులు మొదలైనటువంటి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకుంటున్నది పొరపాటు అజ్ఞానం చేత భ్రాంతి చేత అనుకుంటున్నారు కేవలం ఆరోపిస్తున్నారు అంతే అని శ్లోకార్థం ఇరవై ఏడవ అంకం గిరినద్యాధీనంతో చిదాభాస కల్పన అభావం దృష్టాంత పురస్సర సరే స్వామిజీ ఈ మనుష్యది శరీరాలకు చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం వీళ్ళందరికీ జీవులు అని నామకరణం చేశారు మరి గిరి పర్వతాదులకు జీవులని ఎందుకు అని అంటే దృష్టాంత సహితంగా చెప్తున్నాడు వారికి జీవులు అనకూడదు చిదాభాస కల్పన వారి ఎందు లేదు అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు తొమ్మిదవ శ్లోకము చిత్రస్థ పర్వతాదీనాం వస్త్రాభాసో నలి క్షతే సృష్టి స్థమృతి చిత్రపటంలో గీయబడినటువంటి గిరి నది మొదలైనటువంటి ఏవైతే జడమైన వస్తువులు ఉంటాయో వాటికి వస్త్రాభాసము కల్పింపబడలేదు మనుష్యాలి శరీరాలకు ధారణ చేసినటువంటి వస్త్రములను వస్త్రాభాసములుగా పరిగణిస్తారు వాటికి వస్త్రాభాసము రానవచ్చు అదేవిధంగా దేవతాలి శరీరాలకు జీవులు అని జరిగింది కానీ ఆ వస్త్రములో ఏ విధంగా గిరి నది పర్వతాలు పాషాణాదులు మొదలైనవి లిఖించబడ్డాయి చిత్రించబడ్డాయి వాటికి వస్త్రాభాసం అనేటువంటి వ్యవహారం జరుగుతుందా జరగదు అదే విధంగా పరమాత్మయందు కల్పించబడినటువంటి ఈ గిరి నది ఆది జడ వస్తువులు ఉన్నాయో వాటి యందు ఆభాసత్వము కల్పించబడలేదు వాటిలో జీవత్వము ఆరోపించబడలేదు కేవలము నది పర్వతాలు జడ వస్తువులుగానే వ్యవహరింపబడుతున్నాయి ప్రయోజనాభావాది భావ అన్నాడు ప్రయోజనం లేదన్నాడు అంటే ఏమిటి మృతికాధిక జడ పదార్థానికే చిదాభాషకే కల్పన విషయ ప్రయోజనకే కహే సంసార రూప ఫలికే అభావతే అభావే ఇప్పుడు మృతిక నది గిరి పర్వతాలు మొదలైనటువంటి వాటి అందు చిదాభాష కల్పన చేయుట ఎందు ఏం ప్రయోజనం లేదు అంటే వాటికి జన్మించుట మరణించుట సుఖము దుఃఖము కర్తృత్వము భోక్తృత్వం మొదలైనవి కనపడుతున్నాయా చెప్పండి కనపడతలేవు అందుకని వాటి ఎందు జీవాభాషం లేదు జడ వస్తువులుగానే పరిగణంపబడుతున్నాయి ఎందుకు అని అంటే ప్రయోజన అభావా ఫల అభావం వల్ల సంసారం వాటికి లేదు జన్మించట మరణించట ఏ విధంగా జీవుల్లో కనపడుతుందో ఆ విధమైనటువంటి సంసారం వాటిలో కనపడతలేదు కాబట్టి అవి జీవాభాసములుగా పరిగణించబడతలేదు మరి ఏమనగా జడ వస్తువులుగానే పరిగణించబడుతున్నాయి అని సమాధానం చెప్పినాడు ఇక పదవ శ్లోకానికి అవతారిక చూడండి ముప్పయ అంకము ఏవూ ఆత్మని ఆరోపిత సంసారస జ్ఞాన నివర్త సిద్ధయే తన అవిద్యామ ఆహా సంసార ఇది ఈ ప్రకారంగా పరమాత్మ ఎందు ఆరోపించబడినటువంటి సంసారమునకు కారణం ఏమని చెప్పుకున్నాము అజ్ఞానం అని చెప్పుకున్నాము ఆ అజ్ఞానం ఏ విధంగా నివర్తింపబడుతుంది అంటే జ్ఞాన నివర్త్యము జ్ఞానం చేతనే నివర్తింపబడుతుంది అందువల్ల అజ్ఞానము అజ్ఞాన కార్యమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచము ఈ సంసారము ఇదంతా కూడా జ్ఞానం చేతనే నివర్తింపబడుతుంది అని చెప్పుటకు ఈ సంసారానికి మూలభూతమైనటువంటి అవిద్యను చెప్తూ ఉన్నాడు పదో శ్లోకం ద్వారా సంసార సంన స్వాత్మ వస్తుని ఇది భ్రాంతి విద్య ఐషా నివర్త అయం సంసారథ స్వాత్మ వస్తుని సంలగ్న ఇది భ్రాంతి అవిద్య సత్ ఈ సంసారము పరమార్థ అంటే నిజముగానే స్వాత్మ వస్తుని ఈ సంసార ధర్మాలైనటువంటి కర్తృత్వ భక్తృత్వాలు జన్మ మరణాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా సాక్షి అభిన్నమైనటువంటి పరమాత్మ ఎందే ఉన్నాయి అని ఏదైతే భ్రాంతి ప్రతీతి లోకులలో కనపడుతుందో అది అవిద్యాసాత్ అదే అవిద్య ఈ అవిద్య వల్లనే ఈ జీవులలో సంసారము ప్రాప్తమవుతుంది మరి లోకులు కొంతమంది సర్వాకా మతవాదులు కూడా ఆత్మకే జన్మవరణాలు ఉంటాయని భ్రాంతి చేత అంటున్నారు కదా ఇదంతా ఎందువల్ల అంటే అవిద్య వల్ల తన స్వరూపమును తాను తెలుసుకోకపోవడమే అవిద్య మరి ఆ విద్య ఎలా నివర్తింపబడుతుంది ఏషా విద్య నివర్తతే అది విద్య నివర్తింపబడుతుంది విద్య అంటే విధ జ్ఞానే జ్ఞానం చేత నివర్తింపబడుతుంది అజ్ఞాన తత్ కార్యం విశేషమైన గతి ఖండీ విద్య విద్య అంటే దేనికంటారు అజ్ఞాన తత్కార్యాన్ని నిశేషముగా అంటే ఈ వేషం మాత్రం కూడా శేషము మిగిల్చకుండా సంపూర్ణంగా నాశనం చేసేది ఏదో అది విద్య అనబడుతుంది అందువల్ల జ్ఞాన నివర్త్యమైనటువంటి అవిద్య ఏదైతే ఉందో ఆ అవిద్య పరమాత్మయందు ఈ సంసారాన్ని కల్పిస్తున్నారు లోకులు అని పదో శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాము ఇప్పుడు ముప్పై అంకం చూడండి కాద్య తల్ లాభోపాయ కహ ఇది ఆకాంక్ష విద్యా స్వరూపం తన లాభోపాయం దర్శయత్తి సరే స్వామిజీ ఈ అవిద్య అనేది విద్య చేత అని మీరు చెప్తున్నారు కదా అసలు విద్య అంటే ఏమిటి ఆ విద్యను పొందేటువంటి ఉపాయం ఏమిటి చెప్పండి ఈ విధంగా ఆకాంక్ష జిజ్ఞాస కలిగినప్పుడు ఆ విద్య యొక్క స్వరూపాన్ని మరియు ఆ విద్యా ప్రాప్తి ఉపాయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు పదకొండవ శ్లోకం ద్వారా ఆత్మాభాస జీవస్య సంసారోత్మ వస్తున ఇది బోధో భవద్ విద్య లభ్యత స్వ విచారణాత్ చూడు బాగా వినండి సంసార ఆత్మాసీవస్య ఈ సంసారం జన్మం ఉంచుట మరణించుట కర్తృత్వము భోక్తృత్వము సుఖిత్వము సంసారమంతా ఏదైతే ఉందో ఈ ఆభాస రూపమైనటువంటి జీవునికే ఉన్నది ఆత్మ వస్తున ఆత్మ వస్తువుకు సాక్షి అభిన్న పరమాత్మకు ఈ సంసారము లేదు అని ఏ విధంగా ఏ బోధం ఉన్నదో ఏ జ్ఞానం ఉన్నదో అదే విద్య అనబడుతుంది ఈ సంసారం ఏదైతే ఉందో ఇది జీవునికే ఉంది గాని ప్రత్యేక భిన్న పరమాత్మకు లేదు అని ఏ విధంగా వివేచన చేసి తెలుసుకోవడం అంటేనే విద్య అంటారు ఈ విద్య ఎలా కలుగుతుంది ఉపాయం ఏమిటి అంటే అసౌ విచారణ లభ్యతే ఇది విచారం చేస్తే లభిస్తుంది బాబా విచారాత్ జాయితే జ్ఞానం విచారం చేస్తే విద్య ప్రాప్తమవుతుంది విద్య చేత ఆ విద్య నష్టమవుతుంది ఆ విద్య నష్టమైతే సంసారము నాశనమైపోతుంది అని ఆ నివర్తకమైనటువంటి విద్య అంటే ఏమిటి ఆ విద్యకు ఉపాయం ఏమిటి సాధనం ఏమిటి చెప్పినాడు ఏమిటా సాధనము విచారము అందుకని సంసారము అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి ఈ అజ్ఞానము అజ్ఞానకృత సంసారం నివర్తించబడాలంటే విచారమే చెయ్యాలి మనకు పదో ప్రకరణం నాటక కూడా ఇదే ప్రసంగాన్ని తీసుకొని విద్యారణ గురుదేవులు అక్కడ చెప్తారు అవిచారకుతో బంధు విచారేణ నివర్తతే తస్మాత్ జీవ పరాత్మానవ్ సర్వదైవ విచార ఏ అన్నాడు ఆ విచారం వల్ల ఈ బంధం ఈ సంసారము ఏర్పడింది జీవనికి మరి అది ఎలా నివృత్తం అవుతుంది చేత నివృత్తం అదే విషయాన్ని తీసుకొని ఇక్కడ కూడా చెప్తున్నాడు విచారాలు లభ్యతే విద్య ఇత్యుక్తం కష విచారాలు లభ్యతే విద్య ఇత్యాశంక్య ఆహా ఇప్పుడు విచారం వల్ల విద్య లభిస్తుంది జ్ఞానం కలుగుతుంది అని మీరు చెప్పారే మరి ఎవరి విచారం చేస్తే ఆ జ్ఞానం కలుగుతాయి స్వామిజీ అని ఈ విధంగా ఆకాంక్ష కలిగినప్పుడు దానికి సమాధానంగా పన్నెండో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు శ్రీ విద్యారాయణ గురుదేవులు సదా విచారయేత్ తస్మాత్ జగత్ జీవ పరాత్మనహ జీవ భావ జగత్ భావ భా దేశాత్మ శిష్యతే అయ్యా తస్మాత్ జీవ పరాత్మన సదా విచార అన్నాడు జీవుణ్ణి పరమాత్మను మరియు జగత్తును విచారానికి విషయాలు ఎన్ని విచార చంద్రోదేవులు మీరు తెలుసుకున్నారు కదా విచారానికి విషయాలు ఎవరు మై కోను హో పరమాత్మ కోను హే జగత్ క్యా హే ఇవే మూడే విషయాలు విచారానికి నేనంటే ఎవరిని మరి పరమాత్మ అంటే ఎవరు ఈ జగత్ అంటే ఏమిటి అదే చెప్పినాడు ఇక్కడ విద్యారాయణ గురుదేవులు జగత్ జీవ పరాత్మన సదా విచార జగత్తును జీవుణ్ణి పరమాత్మను గురించి సదా విచార అయితే అన్నాడు ఎల్లప్పుడూ విచారం చేస్తూ ఉండాలి విచారం చేస్తే ఏమవుతుంది విచార జాయితే జ్ఞానం విచారం చేస్తే విద్యోత్పత్తి విద్య ద్వారా అవిద్య నివృత్తి అవిద్య నివృత్తి అయితే సంసారం యొక్క ఆదర్శనం సంసారం యొక్క నివృత్తి అవుతుంది అప్పుడు కల్పితమైనటువంటి సంసార నివృత్తి అయితే కల్పితమైనటువంటి మోక్షం కలుగుతుంది మోక్షం కల్పితమే కదా ఇప్పుడు వీడు ముక్తుడైతాడా వీనికి బంధం ఉంటే కదా ముక్తుడయ్యేందుకు మనకి బంధమే లేదు మరి బంధ సాపేక్ష మోక్షం కూడా కల్పితమే ఆ కల్పిత మోక్షం ప్రాప్తమవుతుంది అంటే ఏమన్నట్టు నేను సదా ముక్త స్వరూపుణ్ణి అని తెలిసిపోతుంది ఆ మోక్షం పొందబడుతుంది నేను ముక్తున్నైనా అని అనుకోవడం కూడా భ్రాంతియే నేను ఎల్లప్పుడూ ముక్తస్వరూపుణ్ణి అని తెలియబడుతుంది అందువల్ల అవిచారం వల్ల కలిగినటువంటి సంసారం విచారం నివృత్తి అవుతుంది మరి ఆ విచారం ఎవరిది చేయాలంటే జగత్తు జీవుడు మరి పరమాత్మ గురించి సదా ఎల్లప్పుడూ విచారం చేస్తూ ఉండాలి నను పరమాత్మ విచార్యత మోక్షావస్థాయా ఫలరూపేణ అవస్థానాత్ జీవ జగతో విచారో ఉపయుజ్యతే ఇది ఆశంక్య తయో అపవాదేన పరమాత్మ అవశేషణ ఉపయుజ్యతే ఇత్యాహ స్వామిజీ పరమాత్మను విచారించి తెలుసుకున్నట్లయితే ముక్తుడవుతాడు పరమాత్మ యొక్క విచారం ఉపయుక్తముంది ఎందుకు మోక్ష అవస్థ ఎందు ఫల రూపేణ పరమాత్మయే అవశేషంగా ఉంటుంది అందుకని పరమాత్మను విచారం చేయడం ముమోక్షులకు ఉపయుక్తం ఉంది కానీ జీవ జగత్తుడ విచారం ఎందుకు చేయాల స్వామిజీ ఏమవసరము కల్పితమైనటువంటి వాటి గురించి విచారం చేస్తే నిత్యమైన మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది చెప్పండి ఆ నిత్యమైనటువంటి పరమాత్మను విచారం చేస్తే నిత్యమైన మోక్షం మనకు ప్రాప్తం అవుతుంది అందుకని పరమాత్మ యొక్క విచారము మనకు ఉపయోగం ఉంది కానీ జీవ జగత్తుల యొక్క విచారం ఎందుకు చేయాలి అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు జీవ జగత్తుల యొక్క విచారం కూడా చేయాలి ఎందుకనంటే కల్పితమైనటువంటి ఈ జీవ జగత్తులను విచారం చేసి ఇవి మిథ్యా అని అపవాదం చేసిన తర్వాత బాధ్య చేసిన తర్వాత ఆ బాధకు అవధి రూపంలో అధిష్టాన రూపంలో ఏ చైతన్యం అవశిష్టమై ఉంటుందో అదే జీవుని యొక్క వాస్తవ స్వరూపంగా తెలియబడుతుంది అందుకని జీవ జగత్తుల యొక్క విచారం కూడా చెయ్యాలి అని జీవభావ జగద్భావ బాధే స్వాత్మా ఏవ అవశిష్టతే అని చెప్పినాడు జీవభావము జగద్భావము బాధింపబడినప్పుడు ఇంకేం మిగులుతుంది స్వాత్మా ఏవ శిష్యతే తన స్వరూపం మాత్రమే అవశిష్టమై ఉంటుంది అందుకని తన స్వరూపాన్ని తెలుసుకొని తన స్వరూప స్థితిలో ఉండాలి అని కల్పితమైనటువంటి జీవ జగత్తుల యొక్క విచారము చెయ్యాలి పదమూడవ శ్లోకానికి అవతారిక నన్ను విచారైన జీవోభావ జగద్భావ బాధే స్వాత్మా ఏవ శిష్యతే ఇత్యుక్తం ఇప్పుడు మీరు జీవోభావ జగద్భావాన్ని విచారం చేసినట్లయితే ఏమవుతుంది బాధ అవుతుంది బాధ అయితే ఏమవుతుంది స్వాత్మ ఏవో అవశిష్టతే ఇక అధిష్టానమైనటువంటి చైతన్యం మాత్రమే ఉంటుంది ప్రత్యేక భిన్న పరమాత్మనే అవశిష్టమై ఉంటుంది అని మీరు ఇప్పుడు చెప్తూ వచ్చారు కదా విచారైన జీవ జగత్ హో బాధే తద్ అప్రతీత్య వ్యవహార లోపజేత ఇ ఆశంక్య స్వామిజీ ప్రత్యేక భిన్న పరమాత్మ జ్ఞానం కలిగిన తర్వాత జగత్ బాధింపబడితే జీవుడు కూడా బాధింపబడితే వ్యవహారం ఎట్లా జరుగుతుంది వ్యవహారమే లోపమైపోతుంది ప్రతీతి కథనం లోపమైపోతాయి సకల వ్యవహారాలు లోపమైపోతాయి అని ఈ విధంగా శంక ప్రాప్తం అయితే బాధ శబ్దస్య వివక్షిత అర్థం విపక్షే దండం చ ఆహా అయ్యా బాధ శబ్దానికి అప్రతీతి అంటే ఈ జగత్తు జీవుడు ప్రతీతి కారిగా ప్రతీతి కాకపోతే వ్యవహారం ఎట్లయితుంది అని మీకు శంక కలిగింది ని బాద శబ్దానికి అప్రతీతి కనపడకుండుట అనేది అర్థం కాదు మరేమనగా ఏమనగా చెప్తున్నాను విను అంటాడు శ్లోకం పదమూడు నా ప్రతీతి స్థయోర్ బాధహ మిథ్యాత్వ నిశ్చయ నోచేత సుప్తి మూర్చా ముచ్చేతాయత్నతో జనహ చుడు బాధ అనే శబ్దానికి ఇక్కడ నిర్వచనం చేసినాడు కంఠస్థం చేసుకోండి ఇదివరకు ఎన్నో చెప్తూ వచ్చాం బాధ దేనికంటారు మిథ్యత్వ నిశ్చయకు బాధకయ చెప్పినాడు ఎంతో మిత్యత్వ నిశ్చయ బాధ అన్నాడు మిత్యత్వ నిశ్చయమునకే బాధనాలే కానీ అప్రతీతి అంటే బాధ కాదు కనపడకుండా పోవుట అంటే బాధ కాదు మిత్యత్వ నిశ్చయం బాధ పడుతుంది ఇది బాధ శబ్దం యొక్క లక్షణం ఏ విధంగా మరు భూమిలో కనపడేటువంటి జలము కీర దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఏమో నిశ్చయమవుతుంది అరే రే నాకు భ్రాంతి చేత ప్రతీతి అయిందే గాని ఇది వాస్తవంగా జలము కాదు ఇది మిథ్య అని మిత్యత్వం నిశ్చయం అవుతుంది మిథ్యత్వం నిశ్చయం అయింది అంత మాత్రం చేత మళ్ళీ మీరు ఏ యాంగిల్లో చూసినప్పుడు ఆ జలం ప్రతీతి ఆ స్థలానికి వెళ్ళి మళ్ళీ చూస్తే ఆ జలం మళ్ళా ప్రతీతి అవుతుందా కాదా మరి ఇప్పుడు ఆడ జలం నష్టమైపోయింది అప్రతీతి అని అర్థం చేస్తే నడుస్తుందా మరి అంటే మిథ్యత్వం నిశ్చయం మిత్యత్వ నిశ్చయం అయినా గానీ బాధ అయినప్పటికీ కూడా బాధితాను వృత్తి చేత మళ్ళీ జగత్తు యొక్క ప్రతీతి అవుతుంది అంత చేత జ్ఞానమునకు మాత్రం ఏమీ హాని లేదు వ్యవహారం అవుతుంది పూర్వవత్తే కానీ పూర్వం వలే సత్యత్వ బుద్ధి ఉండదు జగత్ పట్ల మరి ఎట్లా ఉంటుంది మిత్యత్వ బుద్ధి ఉంటుంది మిత్యత్వ నిశ్చయం ఉంటుంది అందుకని బాధ అంటే మిత్రత్వ నిశ్చయం అర్థం చేయాలి ఎప్పుడైతే జగత్తును జీవుణ్ణి మిత్యత్వ నిశ్చయం చేస్తాము అప్పుడు ఇక మిగిలేదేది అవశేషంగా కేవలం అధిష్టాన చైతన్యమే అదే శ్రోతా పురుషుని యొక్క ముముక్షు యొక్క వాస్తవ స్వరూపము అప్పుడు అవిద్య నష్టమైపోతుంది సంసారం నాశనం సంసారం నాశనం అయితే ముక్తుడవుతాడు అందుకని బాధ అంటే అప్రతీతి అనే అర్థం కాదు మిత్యవ నిశ్చయము అని తెలుసుకోవాలి నోచేత్ బాధ అనే శబ్దానికి మిత్యత్వ నిశ్చయం కాదయ్యా అప్రతీతి అంటేనే బాధ అని ఒకవేళ ఆగ్రహం చేసినట్లయితే దానికి విపక్షే దండంచహ అంటే అనిష్ట ఆపాద రూప తర్కాన్ని చూపెట్టినాడు ఏమని అనంటే నోచేత్ ఒకవేళ ఆ విధంగా స్వీకరించని ఏడల ఏ విధంగా బాధ శబ్దము నాకు మిత్రత్వ నిశ్చయము అని స్వీకరించక ే అనే ఒకవేళ అర్థం చేసినట్లయితే సుశుప్తి మూర్చాదవు జన అయత్నత ముచ్చేత జగత్తు జీవుల యొక్క అప్రతీతి సుశుక్తి ఎందు మూర్చయందు ప్రళయం ఎందు మరణం నందు ఉన్నదా లేదా ఉంది కదా మరి జగత్తు యొక్క అప్రతీతి అంటేనే బాధ అని అంటే మరి అందరు కూడా ముక్తులు కావాలి సుశుక్తిలో జగత్ అప్రతీతి అయిపోతుంది మూర్చలో అప్రతీతి అయిపోతుంది మరణంలో ప్రళయంలో జగత్తు యొక్క అభావం చేత అందరు ముక్తులు అవుతున్నారా ఏమి అవుతున్నారా ఒకవేళ అప్రతీతి అంటేనే మోక్షం అని అంటే బాధ అంటే సకల జనులు కూడా అనాయాసంగా అప్రయత్నత ముచ్చేత అందరు కూడా ముక్తులు కావాలి అనేటువంటి అనిష్ట ప్రసంగము ఏర్పడుతుంది అని విపక్షే దండంచ ఆహా అన్నాడు కదా అంటే ఏమిటి ఆ విధంగా స్వీకరించని ఏడల అనిష్టము ఏర్పడుతుంది అని చెప్పినాడు నలభైవ అంకం చూడండి శక్తి మూర్ఛాదవు స్వతహా ఏవ ద్వైత ప్రతితి అభావాత్ తత్వజ్ఞానం వినా అక్తి హిష్యాత్ అర్థ సుశక్తి మూర్ఛ ప్రళయము మరణము మొదలైనటువంటి సమయాల్లో స్వతహాగానే ద్వైతం యొక్క అప్రతీతి ద్వైతం యొక్క అభావం అవుతుంది తత్వజ్ఞానం లేకుండానే మరి అందరు ముక్తులు కావాలి అప్రతీతి కదా ముక్తులు కావాలి అటువంటి అనిష్టము ఏర్పడుతుంది కాబట్టి అట్లా కాదు బాధ అంటే మిత్రత్వ నిశ్చయం సైకాలిక అభావ నిశ్చయము మూడు కాలాల్లో లేదు అనేటువంటి నిశ్చయం కలుగుతుంది అందువల్ల బాధ అయినప్పటికీ కూడా ఆభాస రూప వ్యవహారము అవుతుంది జ్ఞాన వ్యవహారం జరగడం లేదా లోకంలో జరుగుతుంది మరి ఏ విధంగా వ్యవహారం చేస్తున్నాడు అంటే సత్యత్వ బుద్ధి కాకుండా మిత్యత్వ నిశ్చయం చేసుకొని బాధితాను వృత్తి వ్యవహారం చేస్తున్నాడు అందుకని వ్యవహార లోకమేమి కాదు అని చెప్పినాడు పద్నాలుగో శ్లోకానికి అవతారిక చూడండి నలభై ఒకటవ అంకం స్వాత్మవ శిష్యతే ఇ పరమాత్మన సత్యత్వ్ఞానమే వివక్షతే అతిరిత జగద్ విస్మృతి జీవన్ ముక్తి అభావ ప్రసంగా స్వాత్మవ శిష్యతే అనంటూ పన్నెండో శ్లోకంలో ఏదైతే చెప్పాడు అంటే ఏమన్నట్టు ఇది అనేనా ఈ శబ్దం చేత పరమాత్మన సత్యత్వ వివక్షతే పరమాత్మ సద్రూపుడు ఉన్నాడు ఇది జగత్తు మిథ్యా ఇది వివక్షితార్థం ఉన్నది నా తదతిరిక్త జగత్ విస్మృతి దీనికంటే భిన్నంగా జగత్ యొక్క విస్మృతి అని వివక్షితార్థము కాదు అని చెప్తూ జగత్ యొక్క విస్మృతి అయింది అనుకో ఎలా వ్యవహారం చేస్తాడు చెప్పండి జీవన్ముక్తి అభావం అయిపోతుంది అందుకని జగత్ యొక్క విస్మృతి అని అర్థం కాదు స్వాత్మవ శిష్యత అనే శబ్దానికి పరమాత్మ సద్రూపుడు ఉన్నాడు సదైవ సౌమ్య ఇదగ్రహీత అని చెప్పిన ప్రకారంగా సద్రూప బ్రహ్మము అని చెప్పాలి అంతేగాని జగత్ యొక్క విస్మృతి విస్మృతి అని చెప్పినాం అప్పుడు జీవన్ముక్త స్థితియే అభావం అయిపోతుంది సంపూర్ణ వ్యవహారం అంతా అని పద్నాలుగో శ్లోకం ద్వారా చెప్తున్నాడు పరమాత్మ అవశేషోపి తత్సత్య వినిశ్చయ నా జగత్ విస్మృతి నోచేత్ జీవన్ముక్తి సంభవేత్ స్వాత్మయ శిష్యతే అనేటువంటి శబ్దానికి అర్థము తత్ సత్యత్వ నిశ్చయ పరమాత్మ సద్రూపుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానము వివక్షితమై ఉన్నది అంతేగాని నా జగత్ జగత్ యొక్క విస్మృతి అంటే స్వాత్మయ అవశిష్యత అనే శబ్దానికి అర్థం కాదు ఒకవేళ జగత్ యొక్క విస్మృతి అంటే మరి సకల వ్యవహారాలన్నీ కొంటు పడిపోతాయి జీవన్ముక్తి లేకుండా జీవన్ముక్తి సంభవేత్ జీవన్ముక్తే సంభవించదు అని శ్లోకం ద్వారా చెప్పినాడు దానికి వ్యాఖ్యానం ఏమి లేదు పదిహేనో శ్లోకానికి అవతారిక చూడండి నలభై అంకం సదా విచారయేది దేహపాత పర్యంతం విచార ప్రసక్త సత్యం తస్యా అవధి మహా పరోక్ష సదా విచారయ్యేత్ అని పూర్వ శ్లోకంలో చెప్పినాడు కదా ఎక్కడ పన్నెండో శ్లోకంలోని ఎల్లప్పుడు విచారం చెయ్యాలి అని చెప్పినాడు ఎల్లప్పుడు విచారం చెయ్యాలంటే జీవించి ఉన్నంత వరకు విచారం చేయాలి అని అర్థం నిష్పన్నమవుతుంది దేహపాత పర్యంతం విచారం చేయాలనేటువంటి ప్రసంగం ఏర్పడుతుంది అలాంటప్పుడు మరి అసలు సదా అనే శబ్దానికి అర్థం ఏమిటి చెప్పండి తస్ష అవధి ఆ విచారానికి అవధి చెప్తున్నాడు పదిహేనో శ్లోకం పరోక్ష పరోక్షే తి విద్యా విచార జా పరోక్ష విద్యాప్త విచారోయం సమాప్యతే విద్య అంటే జ్ఞానము జ్ఞానము కలిగేంత వరకు విచారం చేయాలి దేహపాత పర్యంతము అని అర్థం కాదు ఇక్కడ సదా అనే శబ్దానికి మరి ఏమిటి అనంటే జ్ఞానం కలిగేంత వరకు విచారం చేయాలి ఆ జ్ఞానంలో కూడా రెండు ప్రకారాలు ఉన్నాయి పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానంలో కూడా పునః రెండు ప్రకారాలు ఉన్నాయి దృఢ అపరోక్ష జ్ఞానము అదృఢ అపరోక్ష మరమ అయితే మరి విచారం ఎంతవరకు చేయాలి దాని అవధి ఎంతవరకు అనంటే దేహాత్మ జ్ఞాన వ్యానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మ నేవ భవ్య సనేపి ముచ్చతే శరీరం అంటేనే ఆత్మ శరీరం అంటేనే నేను అని అజ్ఞాన కాలంలో ఎంత దృఢ నిశ్చయం ఉంటుందో అటువంటి దృఢ నిశ్చయము శరీరము ఆత్మ కాదు శరీరానికి అధిష్టానం ఏ చైతన్యం ఆ చైతన్యము నేను ఆ చైతన్యమే ఆత్మ అనేటువంటి దృఢ జ్ఞానం కలిగేంత వరకు విచారం చేయాలి ఇది విచారం యొక్క అవధి అంటే అప్రతిబద్ధ దృఢ అపరోక్ష చరమ వృత్తి ఏర్పడేదనక చర్మ వృత్తి చర్మ జ్ఞానం అంటే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగేంత వరకు విచారం చేయాలి అది ఎప్పుడు కలుగుతుంది నీ యొక్క సాధన మీద అవలంబితమై ఉన్నది దేహపాత పర్యంతమా లేదా మధ్యకాలంలోనేనా బాల్యావస్థలోనా యవనావస్థలోనా వృద్ధావస్థలోనా మరణ కాలంలోనా లేదా దేహాంతరంలోనా ఇని యొక్క సాధనం పైన అవలంబితమై ఉంది కాని విచారం ఎంతవరకు చెయ్యాలి అంటే దాని అవధి దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగేంత వరకు విచారం చేయాలి కానీ విచారోయం అపరోక్ష విద్యాప్త సమాప్యతే విచారం సమాప్తి ఎప్పుడు అనంటే దృఢ అప్రతిబద్ధ అపరోక్ష జ్ఞానం కలిగేంత వరకు ప్రతిబంధకాలేవే జ్ఞానానికి అసంభావన ఉపరిత భావన ఆ దోషాలు తొలగిపోయి నేను దేహము కాదు నేను చైతన్యమును ప్రత్యేకమైన పరమాత్మ దృఢ నిశ్చయము కలిగేంత వరకు విచారం అంతే అని శ్లోకం యొక్క అర్థం పదహారవ శ్లోకానికి అవతారిక చూడండి నలభై అంకం విచార జన్య విద్య పరోక్షత్వ అపరోక్షేదేనా ద్వైధ ఇత్యుక్తం విచార జనితమైనటువంటి అంటే జ్ఞానము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని రెండు విధాలుగా ఉంటుంది అని ఇప్పుడు చెప్పాడు కదా తయో ఉభయో స్వరూపం క్రమేణ దర్శయతి అస్థి బ్రహ్మేతి పరోక్ష బ్రహ్మ జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి మరి అపరుక్ష బ్రహ్మజ్ఞానం యొక్క స్వరూపం ఇప్పుడు చెప్తున్నాడు పదహారో శ్లోకం చూడండి అస్థి బ్రహ్మేతి చే పరోక్ష జ్ఞానమేవ తత్ అహం బ్రమేతి చే ఉచ్యతే సచ్చిదానంద బ్రహ్మము ఉంది అని ఇంత మాత్ర జ్ఞానమునకు పరోక్ష జ్ఞానం అంటారు కాని ఆ సచ్చిదానంద బ్రహ్మమే నేను అని తన చేత అభినంగ బ్రహ్మ జ్ఞానం అయితే అది అపరోక్షానం అనబడుతుంది దానికే సాక్షాత్కారమంటారు అస్తి బ్రహ్మేతి చేదు వేద బ్రహ్మము ఉంది అని ఇంత జ్ఞానం ఏదైతే ఉంది పరోక్ష జ్ఞానమేవ తత్ అది పరోక్ష జ్ఞానం అనబడుతుంది అహం బ్రహ్మేతి చేద్దు ఆ సచిదానంద బ్రహ్మమే నేను అని ఈ విధంగా తెలుసుకున్నట్లయితే అదే సాక్షాత్కారే అదే అపరోక్ష జ్ఞానం పడుతుంది దానికే సాక్షాత్కారమని కూడా అంటారు అని పరోక్ష జ్ఞానం యొక్క అపరుక్ష జ్ఞానం యొక్క స్వరూపము చెప్పినాడు పరోక్ష జ్ఞానం యొక్క ఫలమేమిటి అసత్వపాదక ఆవరణము పోతుంది అపరోక్ష జ్ఞానం యొక్క ఫలం ఏమిటి అభానాపాదకం యొక్క నివృత్తి అవుతుంది ఇది ఫలం బ్రహ్మ నహి హే ఐసాజో ఆపాదన్ సంపాదన కరణ వాళ్ళ ఆవరణ అసత్వపాదక ఆవరణ కయ్యే బ్రహ్మము లేదు దేవుడు లేడు పరమాత్మ లేడు అనేటువంటి ఏ ఆవరణ ఉన్నదో ఇది అసత్వపాదక ఆవరణం అంటారు అస్థి బ్రహ్మేది చేది వేద బ్రహ్మం ఉంది అని ఇంత మాత్రం తెలుసుకుంటే ఈ అసత్వపాదక ఆవరణం నివృత్తి అవుతుంది ఇక బ్రహ్మ బాస్తానహి ఐసాజో ఆపాదన్ సంపాదన కరనే వాళ్ళ ఆవరణ అభానాపాదక ఆవరణ కయే బ్రహ్మం ఉంటే కనిపించాలి భాషించాలి ప్రతిదీ కావాలి అనేటువంటి ఏదైతే ఆవరణ ఉన్నదో ఇది అభానా ఆపాదక ఆవరణం అంటారు అది అహం బ్రహ్మాస్మి బ్రహ్మవాహమాస్మి అనేటువంటి దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగినప్పుడు ఈ అభానా పాదక ఆవరణం యొక్క అవుతుంది అని ఈ విధంగా పరోక్ష జ్ఞానం యొక్క అపరోక్ష జ్ఞానం యొక్క స్వరూపం చెప్పుకున్నాం మగీతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనో భునక్తు సహవీర్యం కరవా వహై తేజస్వినధీతమస్తు మావహ శాంతి శాంతి శాంతి